మీకు అంత ఉన్నత పరిశుద్ధత నడిపించండి మీరు నూతనమైన అభిషేకంతో మమ్మల్ని నింపండి పాటల ధర మైంపొందని వాక్యం మాట్లాడనైనా రాని బెడ్డి నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి మమ్మల్ని బలపరిచి మీకు వరకు సహసం నిలబెట్టుకోమని మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థి తండ్రి ఆమెన్స్ ఆమెన్స్ సార్ మనోజ్ గారు వాక్యం చెప్తారు దేవుడు కు విరోధియడు జీవముగల దేవుని సైన్యముగా సాతాను ఓడితుము జీవము గల దేవుని సైన్యముగా సాతాను ఓడితుము యుద్ధము యహోవాదే రక్షణ విజయం విజయంే గణతా వాదే దేవుడు మా పక్షమును ఉండగా మాకు విరోధియవడు జీవము దేవుని సైన్యముగా సాతానును ఓడింతము జీవముగల దేవుని సైన్యముగా సతాను ఓడింతము మా దేవుని బాహే తన హస్తమే ఆయన ముఖకాంతియే మాకు జయమిచ్చును మా దేవుని బాహువే తన దక్షణ హస్తమే ఆయన ముఖకాంతియే మాకు జయమిచ్చును తన దగు రూపించి నిరతము మాపై కృపచూపించి తన మహిమాకై మము పంపి ప్రభావమును కలపరచు యుద్ధము యహోవాదే రక్షణాయో వాదే విజయం యహోవాదే గణతయో వాదే ేరు మా పక్షమును ఉండగా మధు విరోధి జీవము గల దేవుని సైన్యముగా సన్ ఓడిందు జీవము గల దేవుని సైన్యముగా సన్ ఓడితుము యుద్ధమూయోవాదే రక్షణయోవాదే విజయం గణతాయో వారి మధేవుని ఎరిగినా జనులుగా మే మందరం వల్ల గణ కార్యము చూపి మధేవుని ఎరిగినా జనులుగా సి చూపించుము దేవుడు చేసిన సురక్రియలను చేసి భూమిని తల క్రిందులుగా చేసి ఆయన నామము పైకేసి ప్రభుధ్వజము స్థాపితుము యుద్ధముయో వాదే రక్షణయో వాదే ౌజయం నెహోదే గణతాయే దేవుడు మా పక్షమును ఉందగా పకువరోధియడు జీవము గల దేవుని సైన్యముగా సదాను జీవము గల దేవుని సైన్యముగా యుద్ధమూ యో వాదే రక్షణయో వాదే విజయం గణతాయో వాదే అది వాక్యం నడుచు మీరు మాతో మీరు మాట్లాడండి మీరుంటే మాటలు పెడతారు అదే మాటలు పెట్టేదే జ్ఞానం పెట్టి నడిపించి మాకు సరస్వతం నడిపించే వాగ్దాన్ని చేస్తున్నా ఆ నెరవేర్చి మా ఆత్మ తెలివని ఇలాగల చదువు తెచ్చి మనసు తెచ్చుని అలా అన్ని ఎందు బలవంతులు లేకుండా మేము బలహం చేస్తూ ప్రభా అలా మీరు కార్యం చేయని సహాయం చేసి విజయం తెచ్చు మనీ స్వామి దావి తీర్థం వన్ ఎయిటీన్ సార్ చిన్న వాక్యం చూసుకున్నాం ఫస్ట్ చేస్తు హలో నేను చదువుతున్నా కీర్తనులు వన్ ఎయిటీ ఫస్ట్ వచ్చినమ్మా చదువు ఓకేనా దయాలు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు చెల్లించుడు ఇక్కడ దయాలుడు అంటే దేవుడు ఏం చేస్తున్నా దయా చూపించినంట అలాగే అయింది అందరికన్నా పెద్ద దయా అంటే ఆయన రక్షణ యహోదయాడు ఆయన కృప నిరంతరం ఉండను ఆయన కుతజ్ఞలు చెల్లించడి అదండి కాదు సార్ గివింగ్ థ్యాంక్స్ టు దాడ్ ఇక్కడ ఏమంటుడు పతితనమైన కుతలు చెల్లించాలంట దేని మనం చింత ఆ కుతాకం చెల్లించాలని థ్యాంక్ఫుల్ చలిస్తామంటే దేవుని పనుకు మయమపోతుంది ఇక్కడ దావిదంటుడు నిరంతరం ఆయన కృపా మనం ఉన్నవని బతికి ఉన్నాం మనం మన చెప్తారు కదా మనకు చదవాలీన్ టెన్ వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలు శీలలో పెరియులకు పిలి పంపించింది వారు వచ్చి యూదుల సమాజము మందిరములో ప్రవేశించింది వీరు దశలోండికలో ఉన్న వారి కంటే కనులైన గనులై ఉండేది గనుకెన్ చూడు సార్ అన్నా వారు అంటే ఎయిటీన్త్ చాప్టర్ నైన్టీన్త్ వచ్చిన అంటారు కదన్నా వారు ఎపీలకు వచ్చినప్పుడు అతడు వారి అక్కడ నుండి నైన్ వర్స్ టెన్ వర్స్ రాత్రి వీళ్ళ దర్శనం ముందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము మౌనముగా ఉండకుము అలా ఇక్కడ చూస్తే పావులు బి సేవ చేస్తున్నాం అనేకులు శోధనలు ఉందను వచ్చేసి ఆయన ఎంత శ్రమ పొందు మనకు తెలుసు ఆయన పత్రికల్లో మనం చూస్తాం ఆయన ఎంత శ్రమ పొందినాడు మళ్ళా ఏ శిష్యులు బి అంతా పొందలేమని కనుక అంతా ఒక్కసారి వెలుగు చూసినా ఇంకా తిరిగి చూడలేన ఒక్కసారి వెలుగు చూసినా ఏం చేసిన ఆ వెలుగును ఏం చేసిన వచ్చేసి మళ్ళా మళ్ళా బాసం పొందుకొని ఏం చేస్తున్నా ఆ వెలుగు కోసం ప్రగా ప్రకటించి పోతుంటే ఒక జగాల పౌలుకు భయం వచ్చిందట భయం వస్తే ఏం చేస్తాం మనం భయం వచ్చి ఏం జారా మనం చూస్తాం దీని తర్వాత చూడుస్తారు భయం చెప్తున్నా చూడండి నేను నైన్ అన్నా రాత్రి వేళ దర్శనం ప్రభువు నీవు భయపడక మాట్లాడకము మౌనమగా ఉండకుము నేను నీకు తోడై ఉన్నాను ఏ హాని చేస్తాను నీ మీద రాదు ఇక్కడ చూస్తే పావులకు భయం వచ్చిందంటే రాత్రి వేళ దర్శనం అంటే ప్రేరు చేస్తున్నామో నేను అనుకున్నా అనుకుంటే కళ ప్రార్థన చేస్తే దేవుడు మన పావులకు అనేక వచ్చి బలపరుస్తున్నావు ఇక్కడ పావులు రాత్రి దర్శనం ఉంది నువ్వు మౌనకుండము నువ్వు మాట్లాడము అని ఇక్కడ చెప్తున్నావు అంటే కొన్ని విషయాలు మనకు మీ వస్తున్నాంటే శోధనలు భయం ఈ వాక్యం మనం జ్ఞాపకం చేసుకొని మనం ముందు సాగిపోవాలా ఏమంటాడు ఇక్కడ చూడమ్మా అన్నా నేను నీకు తోడయ్యున్నాను నీకు సహాయం చేయుటకు నీ మీదికి ఎవరినో రాడు ఈ పట్టణములో నాకు అంటే బహుజన బహు జనం ఇక్కడ చాలా మంది స్వార్థ అయిన వాళ్ళు రక్షణ పొందారు నీ మీద ఏమో హాని రాదు కొన్ని మనకు భయం వస్తేనే ఉంటది అలాగే రకరకాల శివధన్మల అట్లానే మనుషులు ఏం చేస్తారు కొన్ని మన మీద ఏం చేస్తారు తర్మిక వస్తూనే ఉంటారు తర్మిక వస్తూనే ఉంటాయి కానీ అప్పుడు ఏం చేయాల ఆయన కృపా మనం ఉనికి భయపడదు మనం అలాది ఇక్కడ చూస్తే భయపడద్దు అలాది భయపడదు ఇక్కడ బాగు జనాలు ఉన్నాయని దేవుడు చిన్న ఇక్కడ పావులుకు అంటే మనం మౌనంగా ఉండొద్దు అలా మౌనంగా లేకుండా చెప్తేనే పోవాలా దేవుని స్వార్థ చెప్పపోవాలా ఆయన ఆజ్చర్యాన్ని మనకి ఏంటి ఏం పోదు అంటే ఒక్క హానివి జరగదు కానీ ఇక్కడ పావులు పడుతుంది ఇక్కడ పావు పేదలకు ఇక్కడ ధైర్యం ధైర్యం రాదంటే అపస్త ఇదే చూడమ్మా దేవుని ఆత్మీ బలపరుచినట్టు అపస్త కారం నాలుగో ధైర్యం నాలుగులో ఇక్కడ చూస్తున్నాం మనం థర్టీ నుంచి చూడుస్తారు థర్టీ థర్టీ త్రీ థర్టీ ప్పుడు వారు విద్య లేని పాములై గ్రహించి ఆశ్చర్యపడరి వారు ఏతుతో కూడా ఉండిన వారు గుర్తై ఉంది గుర్తయి ఎరిగిరి గుర్త ఎరిగిరి స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయింది అప్పుడు సబకు వెలుపలికి పొందని వారికి ఆజ్ఞాపించిన తమతో తాము ఆలోచన చేసి ఈ మనుషులను మనమేమీ వారి కుంటను మన కుంటను ఏం చేసినట ఏసీకి ఇజ్రాయల్ వేసి నడుమునంటే ఇక్కడ జరిగింది మనం చూస్తాం ఈ అదేంలా చూసినాక ఇంత వీళ్ళ పామర్ చదువు అని వాళ్ళు ఇతనికి ఇట్లా జ్ఞానం ఎక్కడొచ్చింది ఇట్లా ధైర్యంగా మాట్లాడుతుంది మీరు అని అక్కడ అందరు చెప్తున్నంట ఇజ్రాయల్ ప్రక్కడ ఉన్నారు కదా అందరూ చెప్తున్న చెప్తున్నాక ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ వాళ్ళకు కొన్ని వాళ్ళకు ఎదురైందంట అక్కడ ఎదురైతే ఇక్కడ చూస్తాం మనం థర్టీ వన్ చూడమ్మా థర్టీ వారు ప్రాధన చేయగా వారు కూడి ఉన్న చోట కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము ధైర్యముగా బోధించి ముప్పై ముప్పై ఇక్కడ ముప్పైలన్న రోగులనుకును నీ పరిశుద్ధాత్మ సేవకుడైన ఏసునామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చేతులు చాపి ఉండగా నీ దాసులు బహు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించుచు అనుగ్రహించి అనుగ్రహించుము వారి ప్రార్థన చేయగా వారు కూడి ఉండట చోట కంపించను అప్పుడు వారు పరిశుద్ధాత్మతో నిండిన దేవుని వాక్యము ధైర్యముగా బోధించింది ఇక్కడ చూస్తే వాళ్ళకు చడిపోయినట వాళ్ళకు ఎదురు వచ్చినట ఈ నామం చెప్ప ఈ నామం చెప్పొద్దు అంటే అక్కడ పైన ఉంటది అయ్యాలరా మీ మాట అయినలా దేవుని మాట అయినా అని వాళ్ళు చెప్పే వరకు నోర్మల్ సార్ ఏ స్నామం చెప్పగానే ఉండవు మేము ఏ స్నామం చెప్పగానే ఎదురు ఎదురైనాయి ఇక్కడ చూస్తే థర్టీ వన్ ఇక్కడ థర్టీ వన్ వారు ప్రార్థన చేయగా వాళ్ళు అందరు కదా ప్రార్థన చేస్తున్నట్టు అందరు అందరు చూస్తే వాళ్ళకి ఎదుర్పు వాళ్ళు ప్రార్థన చేస్తున్నట్టు కూర్చొని ఉన్న చోట కంపించను అలా వాడు కూడి ఉంచేటప్పుడు ఏమైంది పరిశుతాత్మ దిగినంట అక్కడ అలా లియా వాళ్ళు ఎక్కడ కూడుకున్నావు అక్కడనే పరిశుధాత్మ దిగి కొందరు ఏమంటారు చర్చ వస్తేనే పరిశుధాత్మ దిగుతుంది ఎక్కడ వస్తే పరిశుభాత్మ అని కొందరు చెప్తూనే ఉంటారు పరిశుధాత్మ ఎక్కడ నీ ఉదయం చూస్తాడు నీ ఉదయం పరిశుద్ధం ఉంటే అక్కడ నీ ఆసక్తి చూసి దేవుడు ఎడు నీ ఉదయం నొస్తాడు అలా ఇలా ఆసక్తి ఉంది సేవ చేస్తాను కానీ ధైర్యం చాలా ఇస్తలేదు కానీ ఏం చేసిండ్రు ధైర్యం చదవకుండా వెంటనే అందరూ కూసి ఏకమిటే ప్రార్థన చేసిండ్రు అక్కడ అది కూడా పరిశుద్ధాత్మ దిగినాక అప్పుడు చెప్తున్నారు వాళ్ళు చదవాలన్నా చదువు అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన దేవుని వాక్యము ధైర్యంగా బోధించింది అలా పరిశుద్ధాత్మ నిండి ఉంటేనే దేవుని వాక్యం ధైర్యంగా బోధించగలం ఇక్కడ వాక్యం ధర అలా మనం నిలబడాలంటే పరిశుద్ధాత్మ దేవుని నిలబెడతాడు మాట్లాడి దేవుని ఆత్మ కదా నిలబడి నువ్వు దేవుని అప్పుడు ఏం చేస్తాడు ఏం మాట్లాడ అప్పుడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఉదయంలో కద్దింపు అవుతుంది వాక్యం దేవుడు వాక్యం ఇంకేమంటారు అక్కడ విశ్వసించిన వారును ఏకృదయము ఏకాత్మ గలవార ఏక ఆత్మ కలిగి ఉన్నవు నువ్వు వాళ్ళని విశేషించి వాళ్ళు విశ్వాసం పెట్టుకోవాలి ఏక ఉదయం ను కలిగి ఉండ అందరూ ఏం చేసిన సేవ అలాది కొన్ని మనకు మీ వస్తున్నాంటే అప్పుడు ఏం చేయాలా దేవుళ్ళో మనం గడపాలా దేవుళ్ళో గడపాలా అలా దావి తీర్త దావిత్కు భయం వచ్చిందంట ఇక్కడ చూసాము దావి తీర్చున థర్టీ ఫోర్ అలా థర్టీ ఫోర్ లో ఫోర్ అంటున్నారు కదా ఫోర్ నేను యహువ యుద్ధ విచారణ చేయగా ఆయన ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను అలా ఈ దావి చేస్తున్నాడు దేవుణ్ణి విచారణ చేస్తూ ఆలోచిస్తున్నా అంటే ప్రార్థన చేస్తు దేవుళ్ళ గడుపుతున్నాడు దావిదు యో దగ్గర విచారణ చేయగా ఇంకేమంటుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చను ఉత్తరను నాకు కలిగిన భయం అన్నిటిలోనూ ఆయన నన్ను తప్పించను రకరకాల భయం వస్తుంది దావిస్తున్నా భయం వస్తుందట రకరకాల శివధనలు భయంలో వస్తుంటే విచారణ చెప్పుడు నాకు కలిగినన్ని భయం నుంచి ఏమంటాడు ఆయన నన్ను తప్పించాను ఆయన తప్పించాను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను ఎప్పుడు దేవుళ్ళ దేవుళ్ళ వెలుగు అంటే వేసు ప్రవేణ దేవుని ఆత్మని వెలుగు ఆ వెలుగున ఎంతమంది ధైర్యం దావిత్కి వచ్చింది భయం వచ్చినట రకరకాల మనకు వస్తూ ఉంటే అప్పుడు ఏం చేయాలా దేవుడు గడపాలా దేవుళ్ళ గడిపి ఆరాధన చేసి ప్రాణంలో ఉండేలా పాట పాడితే లెక్కనని ధైర్యం మనకు వచ్చేస్తుంది వాళ్ళు సైతన్యం మనం పోయే మార్గంలో రకరకాల భయం మెలిచి వాళ్ళు రకరకాల ఉంటారు దాన్ని ఏదీసే పోతే పోతే మన దేవుడి ఆయన చెట్టు చుడ్డగా వెలుగు కరిగి ఆయన సిగ్గుపడారు అలా అంటే నువ్వు నువ్వు పడిపోవును అలా అంటే సిగ్గుపడవు నువ్వు ఎప్పుడు దేవుని ఆత్మ వచ్చి నీకు బలపడుతు ఇంకా సార్ వారి మొక్క మూలైనున్న లజ్జింపకపోయను ఈ దీనుడు మొరపెట్టగా ఎహోవా ఆలెకించెను అతని శ్రేమలన్నిటిలో నుండి తనకు రక్షించను ఈ దీనుడు మూలబెట్టగా దీనుడు అంటే తగిన జీవితం సాత్తికర జీవితం అప్పుడు మూలబెట్టగా రకరకాల దాన్ని విడిపించి మన గెలుస్తుంటే చూస్తే ఇక్కడ చూస్తే వచ్చింది భయం వస్తే వస్తుంది ఏం చేయాల ఆత్మీయంగా మనం ఎత్తుతూ ఉంటే మనం ఏం చేస్తాం రకరకాల మనం దాన్ని ఎదుగు చేస్తాం దేవుని ఎదురగలం మనం అలా అలిగా ఏం చేస్తాం మన గర్వం వచ్చి మనం పడిపోయే ఛాన్సెస్ ఉంటది మనకు అలా చెప్పండి ఈ భయం ఏం చేస్తాం మనం దేవుని యొక్క విశ్వాసంలో దేవుని ఆత్మీయంలో మనం ఏం చేస్తే అవుతుంది అలా అలిగా మన శరీరంగా ఏమవుతుంది నశింప మన ఆత్మ పురుషుని బలపడుతూనే ఉంటాడు ఇక్కడ చూస్తే అలాది ఇదిను దీన్ని మూడబెట్టక వ్యూహాలకు నుంచి తన శ్రమ నుంచి విడిపించాను శ్రమలు ఉంటాయి తప్పకుండా శ్రమలు ఉంటాయి అలాది రకరకాల ఉంటాయి ఈ లోకంలో దుష్ను ఉన్న వాళ్ళకు దేవుని సేవ చేస్తే స్వార్థ చెప్తే వాళ్ళు ఎట్లా మనుషులు ఆటగిస్తాడు రకరకాల వాళ్ళు ఆటగా పడుతునే ఉంటాడు ముందు నుంచి ఆటకబడుతున్నాడు మా ముందు ఏమో కళ్ళు కనిపిస్తుంటారు ఎప్పుడు ఇస్తే ఆత్మీయం ఉన్న కదా శత్రు విధం పొందాలంటే నువ్వు దేవుని ఆత్మ వాక్యంతో ని ఈ కడగంతో దాన్ని సాగిపోతే చిన్న పరికులెక్కలేని బంధనాలు ప్రభా కృతజ్ఞతలు స్తోత హియ రజ పరిశుద్ర వర్వశక్తిమంతుల సర్వాధికారి నీకే బంధనాలు ప్రభు దేవేసు ప్రభా ఎంతో కనికరం కలిగిన దేవుడు ప్రభా కృపాదయ కనికరం చూపించిన దేవుడు ప్రభా వాటిని బట్టి నికులు లెక్కలేని బంధనాలు దేవాయచు ప్రభా దయ ఎల్ల వేళ మా పైన వందనాలు తండ్రి నీ యొక్క కృపా వెంబడి కృప మాకు దయచేసినందుకు వందనాలు ప్రభవ దేవాచు ప్రభా మమ్మల్ని సజ్జులెక్క నిలబెట్టిన ప్రభా ఎక్కడికి పోయినా కానీ నీ యొక్క బిండగా ప్రభావ మమ్మల్ని ముద్రించుకున్నందుకు నీకు వందనాలు ప్రభా థ్యాంక్ యూ జీ జస్ థ్యాంక్ యూ ఏకానికి స్థోతున్నా తండ్రి దేవా ఏచు ప్రభా మరి ఎక్కడికి పోయినా కానీ ప్రభా నీ యొక్క సువాత ప్రభా మేము ధైర్యంగా ప్రకటింప చేయాలి ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మచ్యత మాకు నడిపింపు దైత్యం తండ్రి అదే రీతిగా ప్రభా ప్రతి వారికి కూడా ప్రభా మేము ఎక్కడికి వెలిగం ప్రభా ప్రతి వారికి కూడా ప్రభా నీ యొక్క సత్యాన్ని మేము బోధించాలి ప్రభా దేవ మేము వెలిగింపబడాల మా ద్వారా వాళ్ళు కూడా వెలిగింపబడాలంటే ప్రభా కేవలం ప్రభుణ్ యొక్క పరిశుద్ధాత్మ ద్వారానే అవన్నీ చేయగలుగుతాం ప్రభా కాబట్టి ప్రభు యొక్క పరిశుద్ధాత్మజ్యత మాకు నడిపింపు దయచేంతండి దేవ అయ్య ప్రభా ఆ కాలంలో కూడా ప్రభా మళ్ళీ హస్సులకు అందరికీ కూడా ప్రభుణ్ యొక్క ఆత్మజ్యతని నడిపింపించావు ప్రభా అదే రీతిగా ప్రభా మళ్ళీ ఈ రోజు కూడా ప్రభా మేము అడుగుతున్న ప్రభా నీ యొక్క సన్నిధిలో ప్రభా న యొక్క పరిశుధాత్మ చేత ఎల్ల వేళ మాకు నడిపింపు దయచించండి జ్ఞానం చేత ప్రభా ఏ విషయంలో మేము భయపడద్దు ప్రభా ఏ విషయంలో మేము విచారణ చేయదు ప్రభా ప్రతి విషయంలో కూడా ప్రభా ఎవ్రీడే కూడా మీరు పోషించే దేవరో ప్రభా దేవాయ ప్రభా అన్నిటి శ్రేష్టమైన వాళ్ళ మని నువ్వు సెలవిచ్చిన దేవరో కాబట్టి శ్రీ ప్రభా మేము ఏ విషయంలో భయపడకునే ప్రభా ధైర్యంగా నీ మేము ప్రకటింపచాల ప్రభా ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభా నీ నామని మనమతి ఇచ్చేవారిలాగా మేము జీవించాల ప్రభా ఆ విధంగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తాం తండ్రి నీ యొక్క వాక్యానికి మేము విధేతగా కలిగి నడుచుకోవాలి ఇచ్చిన ప్రతి వాక్యం కూడా ప్రభా మా జీవితంలో నెరవేర్చాలి ప్రభా దేవాయచ ప్రభా ఆ కాలంలో కూడా ప్రభా మరి అప్పసులు ప్రార్థన చేసే కూడా ప్రభా ఎంతో మంది స్వస్థత పొందినారు తండ్రి దేవాయచు ప్రభా మరి మా ద్వారా కూడా ప్రభా అద్భుత రాజ్యాకాలు జరిగించండి ప్రభావ ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి బిడకు విశ్వాసం కలగాల ప్రభా ఆ విధంగా నీ యొక్క చట్టని మేము ప్రకటింపచ్చాలా అనేకుల కోసం మేము ప్రార్థన చేయాలి మా దేశం కోసం ప్రార్థన చేయాలి ప్రభా ప్రతి వారి కోసం మేము ప్రార్థన చేయాలి తండ్రి దేవాయ్య ప్రభా మరి అక్కడ ఎంతో సమీపంలో ఉంది కాబట్టి మరి మేము తొందరగా సిద్ధపడాలి అనేకులు సిద్ధపరచాల ప్రభా మరి మేము ఫలితం పొందుకోవాలి తండ్రి దివా మేము నూరంతరగా ఫలించాలా ప్రభా మమ్మల్ని దీవించని ప్రభా ఆశ్వత నింపని ప్రభా చెప్పిన బ్రదర్ని కూడా చేత నింపని ప్రభా వారి ప్రతి సంవత్సరం నుంచి ఓడలు దాయించిన ప్రభా ఎన్నిక ఆ బిడెన్ సాక్షి బిడ్డగా నిలబెట్టుకునేందుకు నీకు వందనాలు అండి థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ హాలిలి ఇక్కడ నీకే స్తూతున్నట్టు దేవాయ ప్రభ ప్రతి బ్రదర్స్ ని సిస్టర్స్ ని దీవించండి ఆశింపు నింపని ప్రభా వాళ్ళ సేవ జీవితం పరిభరించండి దయచండి ప్రభా దేవాయ ప్రభా ప్రతి దేశాల మీరు కాపాడండి ప్రభా ప్రతి దేశంలో ప్రభా ఏ ఆత్మ నశించిపోకునే ప్రభా ప్రతి ఆత్మని దృష్టించి వారిని కాపాడమని ప్రార్థం ఉంటండి దేవా నీకే స్తోతం నీకే ఉన్నదండి దేవాయ ప్రభావ మరి నీ యొక్క పనిలో ప్రతి బిడ్డను సిద్ధపరచుకోమని ఏసుకృష్ణ నామంలో ప్రార్థండి మన ప్రభుత్వ కృప కే రాణి బిడ్డలకు వాళ్ళకు మాకు దేని కృపా సదాకారం మనందరితో ఉండగా